అనుబంధం కీర్తన సంఖ్య నలభై నాలుగు నన్ను నింతసేయు కంటే నవ్వులున్నవా పంట మన్ను పైడి ముద్దగాతడు పంచమహాపాతకుల పరమ పావనులు గావించ పూణె నిందుకంటే విద్యలున్నవా ఇంచుకంత హరినామము ఇంతలోననే ముట్టు పెంచుదెచ్చి మాణికపు బిల్లసే సెనితడు మాలవానికి అష్టవిద్య మందవెట్టి బ్రహ్మవిద్య పాలు శేసె నిందుకంటె బ్రతుకున్నద నలు కందునున్న విష్ణునామ మంత్రము చెప్పు తోలుబిల్ల మాడకంటె దొడ్డసేసె నన్నును ఉక్కదెచ్చి గంగిగోవు కొదమగాగ భూమిలోన ఉక్కమాట ఇంతసేయ నోపవచ్చునా దిక్కులందువెంకటేశు దివ్యనామము రోత కక్కుకూటిని అమృత జలధి గావించెనన్నును